కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై ఎనిమిది కంటి కంటి వీడివో కని కృతార్థుడైతి వింటి నిందరి చేత నీ విఠలేసులు ఇతడా గోవర్ధన మెత్తిన పసిబాలుడు కాతరీడితడా గోపికావల్లభుడు పూతన నీతడా పట్టి పొరిగున్న ఎట్టివాడు చేత గచ్చకాయలాడి శ్రీ విఠలేసుడు ఈ దేవుడా కుచేలుని కిష్ట సంపదిచ్చినాడు పోదుగుని ఈ దేవుడా భూభారమడచినాడు వేదమయుడీ దేవుడా విశ్వరూపు చూపినాడు ద తీరి మహిమల శ్రీ విఠలేసుడు ఈ మూరిత పాండు రంగమిరవై ఉండినవాడు తామించి మూరితి శ్రీవేంకటగిరినున్నవాడు తోమటినీ మూరితే ఆర్జుల పాటమిచ్చినాడు క్షేమముతో వరాలిచ్చి ठ्ठलेशु